అసలేం ఏం జరిగిందంటే ముప్పై ఎనిమిదవ అధ్యాయం నేను జోకర్ ముక్కని రెండు అలా ప్రధానమంత్రి అనుమతి తీసుకున్నాక ధీరుభాయ్ అంబానీ గారిని వారి హోటల్ గదిలోనే కలుసుకున్నాను మనిషి చాలా మర్యాదస్తులు ముక్కు సూటిగా పోయే వ్యక్తిలా నాకు మాత్రం ఆయనను చూస్తే చాలా ఆనందం కలిగింది దేశం గర్వపడేలా ఎదిగిన వ్యక్తి దాదాపు రెండు గంటల సేపు ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలు మన ప్రభుత్వ విధానాలు పాలనా విషయాలు మాట్లాడారు ఇప్పటిదాకా చాలా రక్షిత విధానంలో ఉన్న వ్యవస్థను ఒక్కసారిగా విదేశీ సంస్థలతో పోటీకి వదిలితే స్వదేశీ సంస్థలు చాలా దెబ్బతినే పరిస్థితి అని వ్యవహారాలను అదుపు చేయడం కోసం పరిశ్రమల స్థాయిని పెరగనివ్వలేదని దానివలన మన సంస్థలు చేసే ఉత్పత్తుల ప్రచారం బహుళ జాతి సంస్థల ఉత్పత్తులతో పోటీ పడటం కష్టమని ఇతర దేశాల్లోని వడ్డీ రేట్లతో పోలిస్తే మన దేశంలో చాలా ఎక్కువని దాని వలన మన కంపెనీలు బహుళ జాతి సంస్థలతో పోటీ చేయలేకపోవచ్చని ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుని స్థానిక పరిశ్రమలో పెట్టుబడులు దెబ్బ విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున దేశానికి వచ్చేటట్లు విదేశీ సంస్థలు మన సంస్థలు కలిసి పనిచేసే విధానం ప్రవేశపెడితే బాగుంటుందని ఈ విషయం కొందరు మంత్రులతోనూ అధికారులతోనూ చెప్పడం జరిగిన సంస్కరణలే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారేమి చేయలేని స్థితి నెలకొన్నదని ప్రధాని మాత్రమే చేయగలరని అన్నారని ఈ విషయం ప్రధాని దృష్టికి తెచ్చి సంస్కరణలను మన దేశ ప్రగతికి దోహదపడేలా విధానాల్లో మార్పు చేయాలని ఇలా ఎన్నో సూచనలు ఇచ్చారు దానితో పాటు వారి సొంత సమస్య కూడా వచ్చి ఆయన విషయ పరిజ్ఞానం చక్కని ఆలోచన విధానం అవతలి వాళ్ళని మంత్రముగ్ధులను చేయగల వాక్చాతుర్యం చాలా కొద్ది మందిలో ఆయనతో జరిగిన సంభాషణ అంతా ప్రధానికి తెలపడం ఆయన నన్నే ఈ విషయంలో ఒక చర్చా పత్రం తయారు చేయమని అనను నాకు ఈ విషయాలు అంతగా అవగాహన లేని కారణంగా అప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పత్రికలో సంపాదకుడిగా ఉన్న సంజయ్ బారుకి ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది ఆయన స్థానిక విదేశీ సంస్థలకు మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలా ఉండాలన్న అంశంపై ఒక సిద్ధాంత పత్రాన్ని రూపొందించారు ప్రధానమంత్రి దానిపై సంబంధిత నిపుణులతో చర్చించి చాలా సూచనలను అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇంకోసారి ప్రధానమంత్రి ఇండోనేషియా పర్యటనలో ఉండగా నేను ఆయన వెంట వెళ్ళాను ఆయన మిత్రుడు మిట్టల్ గారు ఆయనను కలిసి వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించడం జరిగింది ప్రధాని గారు చాలా బిజీగా ఉండటంతో మా ప్రసాద్ని పంపిస్తాను అతనికి మంచి శాఖాహార భోజనం కూడా దొరుకుతుంది అన్ని విషయాలు అతనితో మాట్లాడండి అని మిట్టల్ గారితో నన్ను పంపారు ఆయనను అదివరకే రెండు మూడు సార్లు ఢిల్లీలో కలిసే అవకాశం వచ్చింది వారిది నాగపూర్ దగ్గర రామ్టెక్ పీవీ గారి పార్లమెంట్ నియోజకవర్గం కూడా రామ్టెక్ మిట్టల్ గారికి ఆంధ్రాలో విశాఖపట్నం దగ్గర ఒక స్టీల్ రోలింగ్ మిల్ ఉంది ఆయన పీవీ గారికి చాలా సన్నిహితుడు దేశం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికవేత్తలకు మంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆలస్యం కాకుండా పనులు జరగాలని అలా మన దేశంలో జరగడం లేదని ఇలా ఎన్నో సూచనలు ఆయన చేశారు అలా మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి చేరాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిని పరిచయం చేశారు అతని పేరు లక్ష్మీ మిట్టలు ఇప్పుడు ఇండోనేషియాలోని పరిశ్రమలు వ్యాపారం అతనే చూస్తున్నాడని అంతేగాక దక్షిణ అమెరికా బ్రెజిల్లో ఒక పాత స్టీల్ మిల్ కొనాడని ఇంకొక స్టీల్ మిల్ కొనడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు లక్ష్మీ మిట్టల్ మంచి స్వరదృతి చాలా తెలివైనవాడు మంచి వినయం నమ్రత గల మనిషి పట్టుదల గలవాడు లక్ష్మీ మిట్టల సంభాషణ అంతా ఇండోనేషియా మలేషియా ఎంత త్వరగా అభివృద్ధి చెందుతున్నాయి ఎన్నో వనరులు ఉన్నా మన దేశం ఎందుకు అభివృద్ధి కావడం లేదు వగేర అంశాల మీద ప్రవాహంలా సాగింది చాలా ఉద్యోగంగా మాట్లాడాడు మన దేశంలో నాయకులకు టైం విలువ తెలియదు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా జాప్యం జరుగుతుంది ఏ పనైనా చేద్దామన్నా పరిశ్రమలు స్థాపిస్తామన్నా ఎందరినో కలవాలి లంచాలు ఇవ్వాలి అయినప్పటికీ సకాలంలో పనులు జరగవు ప్రభుత్వంలో ఒక విభాగానికి ఇంకొక విభాగానికి పడదు ఒకరు అవునంటే ఇంకొకరు కాదనను వాళ్ళిద్దరూ బలాబలాలు చూసుకుంటూ ఉంటే మధ్యలో పెట్టుబడిదారులు ఇరుక్కుపోతారు ఎంతో సమయం ఖర్చు చేసిన అంచనాలన్నీ తారుమారు సరైన అంచనాలు లేకుండా కాల పరిమితిపై పట్టు నిర్ణయాలు తీసుకోవాలో నిర్ధారం లేకుండా నష్టానికి ఆలస్యానికి బాధ్యత తీసుకోవానవసరం లేని వాళ్ళకి అనవసర ప్రశ్నలు వేసే అధికారం ఇస్తూ ఇలా ప్రభుత్వ పరిస్థితి ఉంటే పెట్టుబడులు పరిశ్రమలు రమ్మంటే ఎలా వస్తాయి అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు మా సంగతే చూడండి ఇక్కడికి వచ్చాక మా ప్రణాళికను ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నోకు వివరించే అవకాశం జరిగింది అంటే రాజకీయంగా ప్రభుత్వ పరంగా అధికారికంగా ఏ విషయమైనా ఆయన ఆయన మనుషులు సమన్వయం చేసి వెంట వెంటనే పనులు ముందుకు పోయి చేస్తారు మనం చేయాల్సిందల్లా మన పెట్టుబడి సేకరణ నిర్మాణం ముడిసరుకులు విక్రయాలు వగేర సకాలంలో జరిగేలా చూసుకో వారితో ఒక అవగాహనకు వచ్చాక ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి రాజకీయ తలనొప్పులు ఉండవు అదేవిధంగా బ్రెజిల్లో మలేషియాలో కూడా ఇదే మన దేశంలో అయితే ప్రధానమంత్రి ఆమోదించిన పనులు కావు అందరూ ఒప్పుకున్నా కూడా పనులు కావు అధికారులపై కానీ వ్యవస్థపై కానీ ఎవరికి అదుపాలు ఉన్నట్టుగా పనిచేసే చేయనీయకుండా ఎందుకు ఇన్ని నిబంధనలు లైసెన్స్లు పర్మిట్లు పనిచేసేవాడు చెప్పు మీరు ప్రధానమంత్రి గారితో చెప్పి ఏమైనా చేయాలి మన వాళ్ళు ఎవరికి తీసుకోరు ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉంటే ఎంతైనా ముందుకు పోతాం అలా జరిగేలా ఏదైనా చేయండి అందరి గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచించి పనిచేసే వాడికి అడ్డం పడకుండా చాలు ఆ రోజు అలా మాట్లాడిన ఆ జక్తే ఇప్పుడు ప్రపంచాన్నంతా దిగ్భాంతి చెందిస్తున్న ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ మెట్టలు ఇండియా తిరిగి వచ్చాక ఆయన చెప్పినవన్నీ ప్రధాని గారికి వివరించారు ఆయన మెట్టల వాదనతో పూర్తిగా ఏకీభవించారు కానీ ప్రజాస్వామ్యంలో ఇది కొంత కష్టమే ప్రభుత్వ జక్యం తగ్గించుకుంటేనే ఇది సాధ్యపడుతుంది అమెరికాలో మనది ప్రజాస్వామ్యం సోషలిస్ట్ ప్రజాస్వామ్యం కమ్యూనిజం వైపు మొగ్గు చూపే ప్రజాస్వామ్యం పారిశ్రామికవేత్తలను వాణిజ్యవేత్తలను లాభాలు అర్పించే వాళ్ళందరినీ నేరస్తులుగా చూసే మనస్తత్వానికి అలవాటు పరిస్థితులు కల్పించుకున్నాం అందరి తరఫున మననే ఆలోచించాలి ప్రజలకు ఏమీ తెలియదు తెలివితేటలంతా ప్రభుత్వం దగ్గరే ఉన్నాయనుకునే మూసలో పడ్డాం దాదాపు యాభై సంవత్సరాల పాటు సంక్షేమ రాజ్యం నడిపాం అదే రాజకీయాలు నెహ్రూ ఇందిరాగాంధీ లాంటి ఏక చిత్రాధిపత్యం ఉన్న నాయకుల కాలంలో జరిగితే జరగాలి కానీ ఇప్పుడు జరగడం కష్టం మనం చేయగలిగినల్లా వాణిజ్యవేత్తలు పారిశ్రామికవేత్తలు వీలైనంత వరకు లైసెన్సుల కోసం పర్మిట్ల కోసం ప్రభుత్వం దగ్గరకు వచ్చే అవసరం లేకుండా చేయటం రావాల్సిన అవసరం వస్తే పది మందికి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అందరూ కలిసి తగు నిర్ణయాన్ని ఎలాంటి జాప్యం లేకుండా ఒకచోటే తీసుకునేలా కమిటీలు ఏర్పాటు చేసి వాటికి అధికారాలు ఇచ్చి పనులు తొందరగా జరిగేటట్లు చూడాలి ప్రభుత్వ ఆర్థిక సంస్థలను వీలైనంత ప్రజలకు దగ్గరగా తీసుకుపోవాలి పూర్తిగా ఈ సంస్థల దయా దాక్షిణ్యాలపై ఆధారపడకుండా ప్రజలే పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ సంస్థలని యూనిట్ సంస్థల్ని షేర్ మార్కెట్ని పటిష్టం చేయాలి ఇప్పుడున్న బ్యాంకుల దాదాపు ప్రభుత్వ బ్యాంకులే డబ్బు ఒకరిది పెత్తనం మరొకరిది లాభాలు లేని పరిస్థితి వీళ్ళు కార్మిక సంఘాల తగాదాల్లో పడి ఏ పని కాకుండా ఇరుక్కుపోయాయి కన్నా కొత్త ప్రైవేటు బ్యాంకులు స్థాపించి విదేశీ బ్యాంకులను ప్రోత్సాహం చూపించి విదేశీ పెట్టుబడులు దేశీయ పెట్టుబడులు ప్రభుత్వం మీద ఆధారపడకుండా చేయగలిగితే మనం చేయగలిగింది చేసిన వాళ్ళం మొత్తం ఇలా సాగింది ప్రధాని భావన ప్రవాహం ఈ విషయాలన్నింటిలోనే ప్రధాని నిర్ణయాలు తీసుకొని అమలు చేయించారు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఈ విషయాల్లో తాను కోరేది ఏమిటో స్పష్టంగా వివరించి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి వారిని రాజకీయ ఒత్తిడి నుంచి కాపాడి దేశ దిశను దశను మార్చారు ఈ విషయాలు చర్చకు వచ్చినప్పుడే ప్రధాని ఒకసారి నాతో అన్నారు మనం ఎన్నో వేల కోట్లు ఖర్చు ప్రాజెక్టులు పథకాలు తయారు చేసి చాలా కోట్లు ఖర్చు అవుతున్నాయి కానీ ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు పూర్తి అనుకున్న లాభాలు ప్రాజెక్టు నుండి రావడం లేదు ఇవన్నీ చూడడానికి ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాను కానీ ఆ మంత్రి కార్యదర్శులు అదేదో అధికారం లేని పని శాఖ అనుకుంటున్నారు పిఎంఓలో అదే నిన్ను చూడమన్నాం కదా మంత్రిత్వ శాఖ అంత శ్రద్ధ మనమే వారిని మేలుకొల్పి ఏమవుతుంది చూస్తే బాగుంటుందేమో కొంచెం దాని మీద దృష్టి పెట్టి నిజానికి ఆ విభాగం ప్రతి పథకానికి ఇచ్చిన బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టినది ఎంత అన్ని విభాగాల నుండి లెక్కలు తెప్పించి అందరికీ ఆ రిపోర్ట్లు పంపే ఏర్పాటు చేస్తున్నారు అయితే ఆ పనిచేసే విధానం ఆ నివేదికలు ఒక రుటీన్లో పడిపోయాయి అవి ఎందుకు తెప్పిస్తున్నామో వాటి నుంచి ఏం లాభమో తెలియని ఇదే పని గణాంక శాఖ వారు చేస్తున్నారు ఖర్చు విషయం కాబట్టి ఆర్థిక శాఖ వారు చూస్తున్నారు ఇందులో వ్యవస్థలోని లొసుగులు గెలుసుకునే ప్రయత్నం కానీ దాన్ని మార్పు చేయడానికి చేసే ప్రయత్నం కానీ ఏమీ లేదు ప్రధాని గారి మనసులో ఈ మంత్రిత్వ శాఖ చేయాల్సిన పని అది నేను వెంటనే సంబంధిత మంత్రి గారితో కార్యదర్శి గారితో ఒక సమావేశం జరిపి ప్రధాని మనసులోనే మాట వివరించి దానికి తగ్గట్టు మన విధానం మనం తెప్పించుకునే సమాచారం లెక్కలు ఇతర విషయాల్లో తగిన మార్పు తీసుకొచ్చే ప్రయత్నానికి నాంది పలకటం జరిగింది మొదటిగా ప్రభుత్వంలో అన్ని శాఖల గురించి ఈ ప్రయత్నం చేయకుండా వంద కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేస్తున్న ప్రతి ఒక్క ప్రాజెక్టు పరిశ్రమ కావచ్చు నీటి పారుదల ప్రాజెక్ట్ కావచ్చు ఇంకేదైనా పరిశోధన సంస్థ కావచ్చు నిర్మాణం కావచ్చు సమాచారం తెప్పించమన్నాం మనకు కావాల్సిన సమాచారం ఆ ప్రాజెక్టు ఎప్పుడు ఆమోదించబడింది ఎప్పుడు పూర్తి ఆమోదించినప్పుడు వేసిన అంచనా ఎంత పూర్తి ఆయన ఖర్చు ఎంత మొదట పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుంది అంచనా పూర్తి అయిన నాటికి ఎంతకాలం పట్టింది ఇంకా పూర్తి కాకపోతే ఎంత కాలానికి పూర్తి అవుతుంది ఇంకా ఎంత నిధులు కావాలి ఆలస్యానికి కారణాలు అంచనాలు తారుమారు కావడానికి కారణాలు వివరిస్తూ ఒక నెల రోజుల్లో నివేదికలు పంపించమని ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయించాను రెండు నెలల్లోనే కావాల్సిన సమాచారం దాదాపు అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తెప్పించగలిగాం అప్పుడు బయటకు వచ్చిన విషయాలు చాలా ఆశ్చర్యకరంగా విభ్రాంతి కలిగించే విధంగా ఉన్నాయి ఎన్నో ప్రాజెక్టులు ఆమోదించబడినా ఇంకా మొదలె కాలేదు మొదలుపెట్టినవి అనుకున్న సమయానికన్నా ఎన్నో సంవత్సరాలు దాటినా పూర్తి కాలేదు మొదట వేసిన అంచనాలకు ఇప్పుడు ఖర్చు దానికి ఏమీ పంతం లేదు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఆమోదించబడి ఇప్పటికీ మొత్తం పదివేల కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభమైన ప్రాజెక్టుల మీద ఇప్పటికీ ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిన చాలా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు పూర్తి కావడానికి ఇంకా లక్ష కోట్ల రూపాయలకు పైగా కావాల్సి ఉంటుంది కారణాలు చాలా ఉన్నాయి ఆమోదించినప్పుడు సరైన అంచనాలు వేయలేదు పెరిగిన అంచనాలకు ఆమోదం లేదు చాలా ప్రాజెక్టులకు సరైన సర్వేజ్ రక్కుందనే ఆమోదించిన తర్వాత చాలా ప్రాజెక్టులకు ఇతర విభాగాల నుంచి అభ్యంతరం లేదు అనే ఆమోదాలు రాకపోవడం వల్ల ఆలస్యం అన్నీ సరిగ్గా ఉన్నా పని చేసే శక్తి ఉన్నా కావలసిన నిధులు విడుదల కాలేదు విదేశీ మార్గద్రవ్యం కావాలన్నా విదేశీ దిగుమతులు చేసుకోవాలన్నా సంవత్సరాల తరబడి జాప్యం జరిగేది ప్రాజెక్టును ఆమోదించిన దాని మీద ఖర్చు చేయడానికి మళ్ళా మంత్రిత్వ శాఖల ఆమోదాల కోసం పంపాల్సిన పరిస్థితి సాగుతోంది ఇదంతా విశ్లేషణ చేసి ప్రధానితో మాట్లాడి మంత్రిమండలిలో చర్చకు ఒక అధికార పత్రం సమర్పించాం ప్రణబ్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో ఒక మంత్రివర్గ కమిటీని నియమించి అందులోని చాలా సూచనలను ఆమోదించి అమలు జరిగింది ఇలా ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీగా నేను చూడాల్సిన ఉపరితల రవాణా సమాచార ప్రసార శాఖ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ తదితర విభాగాల వ్యవహారాలను అధికారికంగా చూస్తూనే ఇలా పైకి ఎవరికీ చెప్పుకోలేని అనేక చర్చలను రాయబారలను సాగించాల్సి వచ్చేది డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసినప్పుడు అయోధ్య సమస్య వచ్చినప్పుడు సాగించిన రాయబరాలు కూడా వీటిల్లో భాగమై దీంతో ఊపిరి సలపనంతటి పని ఒత్తిడి నా మీద పెరిగింది అందువల్ల ఢిల్లీ మీడియాలో ఉండే నాలుగైదు వందల మంది జర్నలిస్టుల గురించి తెలుసుకునే అవకాశం అసలు ఉండదు పైగా సమాచార ప్రసార శాఖలో ముఖ్య సమాచార అధికారిగా ఉన్న నరేంద్ర బాధ్యత ఎలాగో పాత్రికేయుల సమాచార అవసరాలను గుర్తించదని ఒకసారి ప్రధానమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లే జర్నలిస్టుల జాబితా నా ఆమోదం కోసం వచ్చింది అందులో నేను ఎప్పుడు విని ఉండని ఒక ఉర్దూ పత్రిక తరఫున ఒక మహిళా జర్నలిస్టు పేరు ఉంది నాకెందుకో అనుమానం వచ్చి ఆమెకు ఉర్దూ మాట్లాడడం రాయడం వచ్చేమో కనుక్కోండి అని రిమార్క్ నాకు సమాధానం రాకుండానే ఆ జాబితాలోంచి ఆమె పేరును సమాచార శాఖ అధికారులు తొలగించేశారు విచిత్రంగా ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత ది వీక్ అనే ఆంగ్ల పత్రికలో జర్నలిస్టుల గురించి తెలియకుండా జర్నలిస్టుల విదేశీ పర్యటనకు అడ్డుపడే జోకర్గా నన్ను అభివర్ణిస్తూ ఢిల్లీలో వీర్ సంఘ్వీ అనే జర్నలిస్టు ఒక వ్యాసం రాశారు అప్పుడే నాకు తెలిసింది అంతకుముందు ప్రధాని పర్యటనకి నా ఆమోదం కోసం వచ్చిన మీడియా జాబితాలో నేను ఉర్దూ వచ్చునా అని ప్రశ్నించడం వల్ల అధికారులు కలిగించిన పేరు సంఘీ గారి భార్యదేనని పంతొమ్మిది వందల లోక్సభకి ఎన్నికలు జరిగాయి ప్రధానమంత్రి మారిపోయారు నేను హైదరాబాద్ వచ్చేసాను కొన్ని వారాల తర్వాత అవుట్లుక్ అనే పత్రికలో అదే వీర సంఘి రాసిన వ్యాసం వచ్చింది ఆ వ్యాసం గురించి చెప్తూ నీ గురించి విటకారం చేస్తూ నేను జోకర్ని అభివర్ణిస్తూ వచ్చింది నువ్వు ఉపేక్షించకూడదు పరువు దావా వేద్దాం న్యాయపరమైన చర్యలు తీసుకుందాం అంటూ ఢిల్లీ నుంచి న్యాయవాది అయిన ఓ బంధువు ఆవేశంగా ఫోన్ చేశాడు నాకు ఒక్కసారి ఢిల్లీలో వీర గతంలో రాసిన వ్యాసాలు గుర్తొచ్చాయి నవ్వుకున్నాను నవ్వుకుని నా బంధువుని సమాధాన ప్రధాని కార్యాలయంలో ఉన్నప్పుడు నా హోదా నా శాఖలతో నిమిత్తం లేకుండా ప్రధానమంత్రి మనిషిగా ఆయన ఆదేశాలతో అన్ని రకాల కేలక పనుల్లోనూ నేను తలదూర్చాల్సి వచ్చింది పేకాటలో ఇలా ఏ ముక్క స్థానంలోనైనా తిరుగులేకుండా చెలుగుబాటు అయ్యే ముక్క జోకరే కదా అందుకని ఇక్కడితో వదిలేద్దాం